పరుశుధ్రవేవాలు ఈ ఘర్షణ కాలం కాపాడి సత్య లెక్కలు పెట్టి నూతన ఎంతో ఆరాధనలో పాల్పొందే యోగితన్ భాగ్యాన్ని అందరు కనకరించండి మీకు ఎంతో బంధనాలు ప్రభావం మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రభావ ప్రతి విషయంలో మీకు అంగీకారంగా ముందులాగా సేపడండి ప్రతి చోట మీ కొరకు సాక్షణ పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఆరాధనంతట్లో ఆధిపత్యం భయించి మీరే మహిమనుంది మమ్మల్ని అందరినీ పరుచుకోమని వాక్యానికి కూడా సేవృష్ణం నా హృదయము హృదయము నేను మీ ప్రేమతో సేవను చేతు ప్రేమ మాతలు పల్లికెదను మీ ప్రేమతో సేవను చేతు ప్రేమ మాటలు పలికెడను నా హృదయము తోటలోనిఖిర ఓ ప్రేమ గలాయేసు గురుగూలు రాళ్ళు ముండ్లా తీసివేయు మునుంది గురుగులు రాళ్ళు ముండ్లా తీసివేయునుంది హృదయముయే సుక దాని ఫలితము నేను తును నీ ప్రేమతో సేవను చేతును ప్రేమ మాటలు పలికెదను నీ ప్రేమతో సేవను చేతును ప్రేమ మాటలు పలికెదను నా హృదయం ఏ సుమితో దాని ఫలితము నాయం మూటాలోనికీమలాయూ నీతో యజమాను హృదయముయేను సేవను చాలా లేట్ అయింది ఈ రోజు ఫార్టీ నైన్ అవుతుంది ఆల్మోస్ట్ అంటే చూపిస్తుంది లేట్ అవుతుంది వర్క్స్ అందరికి యోసేపు సంబంధించిన విషయాలు ముఖ్యంగా కళలకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తా ఉన్నాం తర్వాత యువసేపుకి పెట్టబడ్డ ఆ పేరు యోసేపు ఆ యొక్క కళ భావం చెప్పినాక అని దాని యొక్క భావాన్ని వ్యక్తపరిచినాక ఫరో ఆ కళ నీకు అర్థమైంది కాబట్టి నువ్వే దాని కాబట్టి ఎవరు కళ ఎవరు కళాభావం చెప్పగలరో వాళ్లే దాన్ని అమలుపరచగలరు అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి అంటే ఏంటంటే కళని ఎట్లా నా లైఫ్ లో ట్రాన్స్లేట్ చేసుకోవాలా దాని క్రియారూపకంగా ఎట్లా మార్చుకోవాలనేది మనము యోసేపటి నుంచి నేర్చుకుంటున్నాం అదే రీతిగా దానియలు కూడా అంటే ధాన్యాలు కూడా దాని కళాభావాన్ని తిప్పినాక దానియల్ని ప్రైమ్ మినిస్టర్ చేసిండే ఈ దేశాన్ని ఇంత గొప్ప దేశాన్ని కాపాడేవే బాధ్యునివి కాబట్టి ప్రతి దశలో ప్రభు ఇటువంటి మనకి నేర్పిస్తా ఉన్నాడు ఏ రీతిగా కళలని మనం అర్థం చేసుకోవాలో వాట్సైట్ లో అమలు పరుచుకోవాలి ఇంట్రెస్టింగ్ గా ఒక సిస్టర్ కళ గురించి చెప్తా ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ అయిపోయింది చెప్పి తను తనకు ఒక రంగుల రంగుల పండ్లు కనిపిస్తా ఉన్నాయంట వాటిని రంగుల రంగుల పువ్వులు రంగుల రంగుల పండ్లు కనిపిస్తాయంట ప్రాంతాత ఒక రెండు నెలల తర్వాత మరోసారి ఇంకొక దర్శనం వచ్చింది ఆయనకి రంగులంగుల దుస్తులు ధరించుకున్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తారంట కాబట్టి చెప్పండి యువసేపు కూడా అదే విచిత్రమైన రంగుల రంగులుగా దుస్తులే ధరింపజేసింది కదా ఇప్పుడు ఆ సిస్టర్ ఆ కళ నాకు నాతో పంచుకుంటుంది ఇది ఏందో బ్రదర్ నాకు అర్థం కావట్లేదు ఈ కళ చెప్పు అని మనం అప్పుడు యువసేపు కలిగిన యువసేపు ఆ యొక్క దుస్తులు దాని గురించి కూడా మనం అర్థం చేసుకున్నాం ఆ విచిత్రమైన ఆ యొక్క దుస్తు ఆ యొక్క నిలువుటంగి అన్య దేశంలో వేసుకుంటే అన్నట్టు ఇస్ట్రాన్ వేసుకున్నటువంటి విచిత్రంగా తయారు చేయబడ్డా ఆ యొక్క నిలువుటంగి కాబట్టి రంగుల రంగులు అన్యులుకి సాదృశ్యం కాబట్టి దేవుడు నిన్ను అనిల కొరకు సేవ కురాలు అని నేను చెప్పాల్సి వచ్చింది సిస్టర్ ఈ సేవ అనిల కొరకే సిస్టర్ మీ లైఫ్ అంతా కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయపడకండి అనుమానించకండి దేవుడే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు ఈ కళను పట్టుకుని ఎందుకంటే రెండు సార్లు దేవుడు ఒకసారి కాదు రెండు సార్లు చూపించింది ఒకసారి రంగుల రకరకాల రంగులు వస్త్రాలు ధరించుకున్న మనుషుల రూపకంగా కాబట్టి ఇవన్నీ అనులకు సాదృశ్యం అదే రీతిగా పే పేరు దర్శనం దుప్పటి ఒకటి దిగి రావడం పర్లోకం నుంచి ఆకాశం నుంచి సమస్త చకిత్స పదక జంతువులు ఆ దృపటి వంటి దాంట్లో ఉండడం వాటిని చంపుకొని తినడం అవన్నీ క్రూరం క్రూరమైనవి అంటే అన్యులు అట్లా కఠినంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు కాబట్టి కాబట్టి అన్యులు ఏ రీతిగా అనేది ఆ దర్శనంలో మనం చూస్తా ఉన్నాం యోసెప్ కూడా అంతే ఆ విచిత్రమైన గౌను అన్య అతను అట్లా ఉండబోతుంది వాళ్ళ నయనకి గుర్తుపట్టేసిడు ఎప్పుడైతే ఆ కళ వాళ్ళ నయనకి చెప్పిండో యాకోబ్ ఏం చేసిండు ఆ కళ అర్థం చేసుకుని యువసేపుకి ఆ నిలూటంగా చేసిండు ఎందుకంటే ఈ కళ్ళ నెరవేరాలంటే మన దేశం నెరవేరదు మన దేశంలో ఎవడు కాలము మన కల్చర్ విరుద్ధం అది కాబట్టి అందుకే మనం చూస్తాము మూడకాయకి హామాన్కి గడబడి ఎందుకు వచ్చింది అక్కడి నుంచి కదా ఎక్స్కర్ గంధంలో హామాను ప్రైమ్ మినిస్టర్ అయితే అందరు హామాన్ అందరు తాగిలా మోడకాయ కాగిలపడాడు అక్కడ నుంచి వస్తుంది హామానికి మొరకాయ మీద ద్వేషం సరే మనం అనుకోవచ్చు మోడకాయ ఎంత ఆరగింట ఎందుకు మొక్కకోలేదు అంట వాళ్ళ సంస్కృతి అది వాళ్ళ కల్చర్ అది మన దేవుడికి తప్ప ఎవరికి సాష్టంగా నమస్కారం చేయడానికి వీల్లేదనేది వాళ్ళ సంస్కృతి కానీ ఆ ఒక్క విషయంలోనే హామానికి మోరడకాయ మీద అంత భయంకరమైన ద్వేషం ఏర్పడి మొత్తం విశాఖపాలను అందరు నిర్మూలించాలనుకున్నాడు హామాన్ కల్చర్ ఎంత ప్రాముఖ్యమైన సేవ జీవితంలో మనం అర్థం చేసుకున్న దానికే మనము అన్ని దగ్గర పోతే మనం పిక్తాంతా తయారవు వాళ్ళకి పోతాం నేను సూట్ బూట్ వేసుకొని కోట్ వేసుకొని పోయినా అనుకో పెద్ద కార్లు ఎట్లుంటుంది ఆ పరిస్థితి పేదవాళ్ళు ఇక్కడ మోసేవాళ్ళు మనం చేసే సేవకులు సేవలు ఉండేవాళ్ళు మనుషులు మంచి ప్రార్థన పనులు కానీ వాళ్ళు డైలీ వేజ్ వర్కర్స్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర నేను యాక్సెప్ట్ చేసి ఎట్లా కల్చర్ చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో మనం చాలా జాగ్రత్తగా అందించుకోవాలి ఏది కరెక్ట్ ఏది కల్చర్ ఏది కల్చర్ కాదు ఉదాహరణకి బొట్టు పెట్టుకోవడం మన కల్చరా చెప్పాలి బొట్టు పెట్టుకోవడము మన దేశ సాంస్కృతి లేకపోతే బొమ్మలకు పెట్టుకోండి కదా ఇక్కడ విత్యాసాలు వస్తాయి క్రైస్తవ సంఘాలలో రీతిగా చూస్తే మళ్ళీ అందులో తాళి కడతారు ఎన్ని టైంలో మన క్రైస్తవం కట్టాలనా కడతలేరా తాళి అనేది దానికి సంబంధించిన అర్థం ఎంతమంది తెలుసు క్రైస్తవులకి చాలా బహుభయంకరమైన ఆ అర్థం అది తెలియదు ఎవరు తెలియదు మరి తాలి కట్టాలని ప్రతి ప్రత్యూ తాళీ కడతారు కదా ఎందుకంటే ఇది భారతదేశపు కల్చర్ వరంటారు అది భారతదేశం కల్చర్ కాదు అని అన్నిలు కల్చర్ కాబట్టి నేననే అది ఏంటంటే ఈ సరే కట్టుకున్న వాడే కట్టుకోకపోవడం ఇప్పుడు వాగ్దానాలు ముఖ్యమైనవి వివాహంలో మనం యూసేపు అర స్టేట్ల గురించి చూస్తున్నప్పుడు మన యూసేపు ఒక అన్యస్థితి పెళ్లి చేసుకోదు కదా తూపున ఏసు ప్రభుకి సాదృశ్యం ఆ స్త్రీ ఉపమానిటిగా అన్యుల సంఘానికి సదృష్టంగా ఉండండి యువసేపు అసన్నతల కో కళయిత గురించి మనము దీర్ఘంగా జనిస్తాం ఈ రోజు మరికొన్ని విషయాలు నేను సమస్య చూపిస్తాను పోయినా నేను అడిగిన సులభం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం వచ్చింది ఏంటంటే కళలలో కళ కలుగుతున్నప్పుడు రక్షింపడ్డవారు ముఖ్యంగా దేవుని బిళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం రక్షణ బంధన వారికి కళాలో అవి అర్థం కావాలి ఎందుకంటే నేలుకున్నప్పుడు మర్చిపోతాం కానీ మనకు అవి రెండోసారి జ్ఞాపకం చేస్తుంటాడు ప్రతి కళని ఇప్పుడు ఆ చిత్త రెండుసార్లు జ్ఞాపకం చేసిండు బైబుల్ అంతా చదిస్తాం నెప్పుక జ్ఞానికి రెండుసార్లు జ్ఞాపకం చేసిండు అదే రీతిగా ఫోర్ ఒక రెండుసార్లు జ్ఞాపకం బలమైన గనులు బలహీనమైన గన్నులు దాని తర్వాత బలమైన ఆవులు బలహీనమైనవి చిన్న ఆవులు రెండుసార్లు కనిపించినాయి దర్శనాలు పర్పస్ సేమ్ కదా ఏడు నెలల్లో నీకు సమృద్ధి ఏడు నెలల్లో నీకు నష్టం మన నష్ట కాలంలో సమృద్ధి నేను వాడుకోవాలా అంటే సేవింగ్స్ చేసుకోవాలా సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనం నేర్చుకుంటాం యోగసేపే ఆ కళాభావాన్ని అమలు పరిచినట్టు అని కూడా మా దాని తర్వాతనే కళాభావం తిప్పిన పొందినెల చూపించి ఆది కాండం నలభై దినాబోయో ఒకటి అనుకోట నిన్న దినంలో మనం కల తర్వాత దాని భావం తిప్పిన తర్వాత ఫరు బాగా అర్థం చేసుకోండి ఫ ఒక అన్యుడు యోసక్కి ఒక స్త్రీని తీసుకొచ్చి వివాహం చేస్తున్నాడు ఫరో నా సేవకుడు అంటాడు ఒక స్థలంలో ఫరో నా సేవకుడు అంటాడు నెమ్కర్ దగ్గర నా సేవకుడు అంటాడు అన్యుడు వాదని అనులని ఆయన సేవలు వాడుకుంటున్నాడు ఎవరినైనా వాడుకుంటాడు ఆయన అతను నలిక కొరకు వాడుకుంటా ఉంటున్నాడు ఆయన కాలం నుంచి కాబట్టి ఇక్కడ మనం చూస్తుండేంటే ఫరు ఆయన కళాభావం అర్థం చేసుకున్నాక అసలక్ తిని వివాహం ఇచ్చేస్తున్నాడు దాని తర్వాత అతనికి ఒక కొత్త పేరు పెట్టుంది జహనత్ పనియా అని తెలుగులో జహనత్ పనేహు అని జఫనత్ పనేహు హెదృ భాషలో జహనత్ పనేహు అని ఉంది దానికి సంబంధించిన విషయాలు మరీ తీవ్రంగా మనం గెనిస్తూ ఉన్నాము ఆల్మోస్ట్ కొంతమంది వీక్ నుంచి అయితే ఇవన్నీ వివాహం తీసుకున్నాం కానీ ఆ పేరు ఆ పొజిషన్ పొందుకున్నాం కానీ ఆయన మొత్తం దేశం జరిగిండు ఇది పాయింట్ ని చెప్పాల్సింది నీ కళ భావము కళ అమలు కావాలంటే నువ్వు కూడా దేశాలు జరగాల్సిందే స్థలాలు జరగాల్సిందే ప్రతి స్థలం జరగాల్సిందే నాకు అదొక ఆశ్చర్యం నిన్న దినీకు చెప్తాను ఏంటంటే నీవు ఎక్కడైతే గతంలో నీ యొక్క ఆ ఆ ఏ స్థలంలో నువ్వు సంతోషంగా నివసించగలిగినవో ఆ స్థానంలో తిరిగి పొందుకోవాలన్నది అది ఒక కోరికలా ఉండిపోతుంది అది నేను దుంజుతూ ఉంటది లాగుతా ఉంటది ఎందుకంటే అక్కడ నువ్వు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కొంచెం సేపు స్పెండ్ చేసినావు కాబట్టి సంతోషం కలిగింది కాబట్టి మీ మైండ్ లో ఒక ఇమేజ్ కదిరి కుదిరించండి తిరిగి అక్కడికి వెళ్ళాలా అక్కడ అనేసి ఇలా చాలా మంది నేను చూస్తుంటే నాకు ఎందుకంటే అది ఎప్పుడో పాస్ట్ పాస్ట్ గతం గతంలో జరిగిన దాన్ని కోరుకున్న వల్ల ఎందుకు పోవాలా నువ్వు భవిష్యత్ సంబంధించిన వాడు భవిష్యత్ పోవాల్సింది పోయి రకంగా వెళ్ళిపోతా ఉంటాం ఎందుకంటే నువ్వు అక్కడ అటాచ్మెంట్స్ పెట్టుకున్నావు కాబట్టి పాత కాలపు ఇల్లు చిన్నప్పుడు పుట్టిన స్థలం నేను కూడా నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన స్థలానికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఆ ఫీలింగ్ అనిపిస్తుంటుంది సార్ నేను ఇంతకాలం ఇక్కడ ఈ ఈ చివరి మీద బండి పెట్టుకుని ఇక్కడ నేను ప్రేర్ అది నేను గుంజుతా ఉంటుంది ఎప్పటికీ అక్కడ నీ యొక్క ఆత్మ నీ యొక్క ఆత్మని అక్కడ కొంతసేపు నువ్వు కాబట్టి నీ జీవాత్మ అక్కడ ఉంది కొంతకాలం కాబట్టి ఆ దాన్ని దాని భాగం ఒక రకంగా చెప్పాలంటే దాని భాగం ఒక ఇంప్రెషన్ అక్కడ మీకు విడిచిపెట్టిస్తాను అది నేను ఎప్పటిది లాగుతూ ఉంటుంది కానీ అది అది బలమైంది అయితే ఏమవుతుంది అంటే నేను భవిష్యత్ బోనియకుండా నేను అక్కడే లాగుతూ ఉంటుంది మనం కళగా అన్నప్పుడు కూడా నేను ఎన్నిసార్లు చెప్తా ఉంటాను ఆ కళలు నువ్వు ఎక్కడన్నా కాన్షియస్ గా తీసుకోకపోతే మటుకు నీ గతం ఇది నాకు జరిగింది ఒక్కసారి నేను ఇది చెప్తాను ఎందుకంటే భాస్కర్ చెప్తాను నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ లో నేను అక్కడ నేమ్రా గోమ్లా అని ఒక విలేజ్ ఉండేది అవషాద్పూర్ లో ఇక్కడ కూడా ఉండేది అయితే ఆ విలేజ్ కి ఒక సంవత్సరం బహు కష్టపడి తిరిగి అండి సోమవారము శుక్రవారం వారానికి రెండు రోజులు ఆ రోజులలో బస్సెస్ లేవు గట్కేశ్వర బస్సు నుంచి నేను గట్కేశ్వర వరకు బస్సు అక్కడ ఇస్కనార్ గల్ అక్కడ పోయి స్టూడెంట్ డేస్ లోతున్నాను అక్కడ నేను ఆ విలేజ్ లో ఎంత టైం కడిచానో రాత్రి ఒక్కొక్కసారి ఒంటి గంట వరకు కూడా సమయం కడతాను నేను అది నా నా ఇంప్రూ నా ఎక్స్పీరియన్స్ అన్న అక్కడ జమ నేను అలా చాలా కాలం తర్వాత తిరిగి నా విలేజ్ పోవాల్సి వచ్చింది భాస్కర్ తో పాటు ఆడ స్థావరం కూడా స్టార్ట్ చేయాల్సి వచ్చింది మాకు అంటే ఇది లాగుతా ఉంటుంది టీమ్ అయితే అక్కడ లో నేను ఇప్పుడు ఎక్కడైతే ఇంట్లో ఉంటున్నానో ఆ స్థలం పీర్వాలి కూడా అంటాం అక్కడ ఒక ఎస్పీజీ చర్చ్ ఉంది అప్పట్లో వచ్చి ఇంట్లో స్టార్ట్ చేశాడు చిన్న చర్చ్ అయితే నేను ఇప్పుడు అప్పుడు ఎస్పీజీ చర్చ్ లో ఉండేవాడిని యూత్ సెక్రటరీ లాగా అది ఫాస్టేట్ కమిటీ మెంబర్ ఉంది అయితే మా ఈ చర్చ్ వెళ్తాను ఈ సండే నువ్వు పోయి అక్కడ స్టార్ట్ చేసే చర్చ్ నడిపి నువ్వే బల్ల నువ్వే వాక్యం చెప్పిరా అన్నాడు ఇది ఎప్పుడంటే నేను ప్రేయర్ పవర్ చర్చ్ చర్చి ఇంకా రాలేదు అప్పటికి నేను నేను ఎస్పీజీ చర్చిలోనే ఉన్నాను అప్పటికి ఫిబ్రవరి తర్వాత ఎస్పీజీలో ఉన్నాను ఎస్పీ తర్వాత బ్యాప్టిస్ట్ కి వెళ్ళినాను బ్యాప్టిస్ట్ తర్వాత ప్రేయర్ పవర్ చర్చ్ వెళ్ళాను ప్రేయర్ పవర్ చర్చ తర్వాత బయటకు వచ్చేస్తాను అండి అయితే ఆ ఎస్పీ చర్చ తరఫున నేను ఆ ఫిర్యాదు కూడా ఎస్పీజీ చర్చ్ ఇంకోటి చిన్న చర్చ్ అక్కడ అక్కడ విన్నప్పుడు నాకు ఎక్కడనే సంతోషం అనిపించి నేను అక్కడ ఫస్ట్ టైం నేను చోట వాక్యం ప్రకటించింది అంటే పీరియడ్ కూడా చర్చలోనే ఎస్తుంది చర్చలో నా లైఫ్ లో బల్ల కూడా ఫస్ట్ టైం అక్కడనే ఇది ఎప్పుడు జరిగిందంటే నైన్టీ లో జరిగింది ఇది నైన్టీ లో జరిగింది నేను ఈ రోజు పీరియడ్ కూడా సెటిల్ అయినా రూపకంగా మళ్ళీ అప్పుడు ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఎప్పుడు మళ్ళీ వాపస్ అవుతున్నాడు తెలియదు పాత చిత్ర ఈ మెమరీస్ మనల్ని తిరిగి తిరిగి లాగుతూ ఉంటాయి డ్రీమ్స్ లో నేను చూస్తున్నాను ఎన్ని ఇవన్నీ తిరిగి లాగుతూ ఉంటాయి కానీ నా ఫ్యూచర్ డ్రీమ్ నేనే ఉంది ఏదో ప్రాంతం అది కని విని అడగని ప్రాంతంలో నేను అక్కడ సేవ చేసి నా కాలం ముగిస్తున్న వృద్ధాప్యంలో ఇప్పుడు కాబట్టి నేను ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఆ డ్రీమ్ ఆ డ్రీమ్ అది స్థలమో దాన్ని పవర్ఫుల్ గా నేను బెటర్మెంట్ నేను ఫ్యూచర్ కి అది మనం ఎందుకంటే మనం పాస్ట్ గా వెళ్ళిపోతున్నాం ఫ్యూచర్కి వెళ్తానే ఒకసారి ఫ్యూచర్కి వెళ్ళిపోయాక మళ్ళా అది పాస్ అయిపోతుంది కదా మన దాని తర్వాత ఎప్పటికీ వెళ్ళిపోతాం కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా సులమోను కూడా ఆ కళలో తన కలిగిన కళలో మనం చూస్తామో మొదటి రాజుల మూడవ అధ్యాయము ఐదవ వర్చనం నేను మొదటి రాజుల మూడవ అధ్యాయము ఐదవ వచనం గిడియా గిడియోనులో యహోవా రాత్రి వేళ స్వప్న మందు సులమోనకు మరి నేను నీకు దేనిని చట్టాన్ని నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతని తెలియదా మధ్యం కట్టినాక జరిగింది అని ఉన్నత స్థలం కదా గిలియోను కాబట్టి ఆ గిలియోను రాత్రి ఇతని స్థలం కలిగింది దేవుడు దాని బిడ్డలతో మాట్లాడాలంటే కలన రూపంగా మాట్లాడేటప్పుడు ఎందుకంటే నువ్వు నీ శరణం నీ ఆత్మ మేల్కుంటుంది ఆయన ఆత్మతో మాట్లాడే దేవుడు నీ శరణంతో మాట్లాడడం అందుకే నువ్వు ఉన్నప్పుడు నీకు స్వరం వినిపించు ప్రేయర్ తర్వాత నీకు వినిపించదు స్వరం ఎందుకంటే నువ్వు ప్రేయర్లు ఇంకా కాన్షియస్ గానే ఉన్నావు కానీ ఈ ప్రిన్సిపల్ నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు ప్రేయర్లు కూడా స్వరంగా వినాలంటే నీ ప్రియర్లు కూడా నీ చరం విద్య పోవాల నీ ఆత్మ మేర్కోవాలా అప్పుడే నువ్వు ఆయన నుంచి మనం దీవచ్చు సులమును అప్పుడు ఆ కళలో మాట్లాడుతున్నాడు చూడండి ఆయన కళలో కాన్షియస్ లేకపోతే ఆయన ఇవి అడిగేటోడా దినీకు అది చూపించిన ఏమన్నట్టుగా చూడండి ఇప్పుడు ఆరో వస్తంలో సులమును ఇలాగూ మనవి చేశాను ఈ దాసులు నా తండ్రి అయిన దావిడ్ నీ దృష్టికి అనుకూలంగా సత్యము నీటిని అనుసరించి యథార్థమైన మనసు కలవాడే ప్రవర్తించండి ఇంత దీరంగా మాట్లాడతాడు కళలో దేవుతో గనుక నీవు అతని నెల పరిపూర్ణ కటాకృష్ఠము పరిచి ఈ దినమున ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుని పెట్టి అతని అందు మహాకృపను చూపిన్నావు ఇంత దీరంగా మాట్లాడుతున్న కళలో ఇది కాన్షియస్నెస్ కాదా అటెంత కాన్షియస్ కూడా చూడండి కళలో కూడా నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావేదకు బదులుగా నీ దాసుని నన్ను రాజుగా నేను చేయాలి అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు ఏ మార్గిస్తున్నాడో చూడండి ఇప్పుడు కళలో నీ దాసు నేను నీవు కోరుకుని జిల్ల మధ్య ఉన్నాను వారు విస్తరించందున వారికి వారి విశాల దేశము తనిఖీ చేయటమో అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనం నాకు న్యాయము తీర్చిపడేవాడు కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జన్మలను జనులకు న్యాయము తీర్చినట్లు మీ దాసులైన నాకు వివేకం గల హృదయము దయచేయము ఆయన ఆయన ఏమంటున్నాడు తీర్పు గురించి మాట్లాడుతున్నాడు ఇందులో చాలా కన్ఫ్యూజన్ ఉంది ఆరోగ్యం మనం మరింత టైం అంటే చాలా డీటెయిల్ గా ధ్యానించుకున్నాం దానికి కన్ఫ్యూజన్ ఉంది ఆ ఆదామ సమస్య అక్కడ ఉంది మంచి చెడులకు సంబంధించిన విశేషం అక్కడ వివేచించి మీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ తండ్రి నాకు గల హృదయం దయచేయం అని కోరుకుంటే ఎంతమంది అయినా కానీ మనము చాలా చూస్తూ ఉంటాం కదా దర్శనం పెడితే ఏం బంగారం పడుతారు ఆకులు అడుగుతారు కానీ ఈయన ఏమడి వివేకము గల హృదయం దయచేయమంటున్నారు వివేచించాల ప్రతి ఆత్మను వివేచించడానికి పౌలు ఈ గిఫ్ట్ మనకు చాలా అవసరంలో కూడా ప్రేమ ప్రభు నాకు ఈ వివేచన హృదయం దయచే ప్రభు ప్రతి ఆత్మని వివేచించాల అది దేవునికి బహు ఇష్టకరమైన ప్రార్థన కళలో దేవుడికి అది బహు ఇష్టకరమైనది మనకి ఇస్తున్నాం చలో మంతా తిరిగి మాట్లాడుతాడు దేవుడు పదకొండు అవసరం దేవుడు అతనికి ఇలాగూ కలిగించాడు దీర్ఘాయునైన ఐశ్వర్యమైనను శత్రుల ప్రాణమైనను అడగక న్యాయమని గ్రహించటకు వివేకము అనుగ్రహించమని అడిగితే నీవు ఈ లాగను అడిగినందున నీ మనవి ఆలకించున్నాను కాబట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే దేవుడు ఎటువంటి మనవిని ఆలకిస్తాడు ఆయనకి అనుగుణంగా ఉండేది అని ఆయనకి ఏది అనుగుణంగా ఉంటుందో అది మనం అడగాలంటున్నాడు బుద్ధి వివేకంలో కదా హృదయం కాబట్టి బుద్ధి వివేకం బుద్ధి ఎప్పుడైనా దైవికమైంది వివేకం అంటే ఈ లోకంలో ఆత్మలను వివేచించాడు దాని తర్వాత ఇక్కడ ఒక విషయం ఉంది పూర్వీకులలో నీ వంటి వాడు ఒక లేడు ఇక మీదట నీ వంటి వాడు అంటే ఇక మీదట అంటే అక్కడ కింద చెప్తుంది ఇక మీదటంటే శాశ్వతంగా కాదనేది పరుమల వర్షంలో మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగత పోయినను నేను వాటిని నీకు వాటిని కూడా నీటిస్తున్నాను ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికేవాడికి ఇవన్నీ అనుగ్రహించబడదు నన్ను ఎందుకని చెప్పలేదు నూతన నిబంధన ఆయన నితిని ఆయన రాజ్యాన్ని వెతుకుతే ఇవన్నీ అనుగ్రహించబడతాయంట ఇక్కడ ఇది సూచన నువ్వు బుద్ధి వివేకం అడిగినప్పుడు ఆయన ఐశ్వర్యంలో ఘనత గురిస్తానంట కానీ కైతవ జీవితంలో ఇది రివర్స్ పెంచుతావంట ఈ ప్రార్థనలన్నీ ఐశ్వర్యం కొరకు ఘనత కొరికే ఉంటది అంటే ఈ లోకంలో అడ్వాన్స్మెంట్ ఉద్యోగాల కొరకు ప్రమోషన్స్ కొరకు గ్రోత్ కొరకు స్కూల్స్ కొరకు కాలేజెస్ కొరకు ఎగ్జామ్స్ కొరకు పాసింగ్ కొరకు ఇవే ఉంటాయి ఐశ్వర్యం డబ్బులు కావాలా ఆస్తులు కావాలా రివర్స్ ప్రేయర్స్ ఉంటాయి మనకి కానీ ఇవన్నీ దేవుడు ఇస్తాడు కానీ మొదట పెట్కాల్సింది వీటిని కాదు క్రిస్టియానిటీలో ఈరోజు చేస్తున్నాం మనం మొదట వీటిని వెతుకుతాడు నీతి రజని తర్వాత వెతుకుతారు మనము నీతి రజని మొదట పెట్టుకున్నాం అందుకు మనకి ఇవి ఆటోమేటిక్ గా వస్తున్నాయి వాటి సరే కాబట్టి కళలో ఏ రీతిగా మనము కాన్షియస్ గా ఉండాలా ఇది రక్షింపబడ్డ వారికి ఔషధ అభిషేకం ఉన్న వారికి వి సాధ్యం రక్షణ అనుభవం లేని వారికి ఇవి సాధ్యం కాదు కాబట్టి డెఫినెట్ అనియాకి సంబంధించిన విషయాన్ని మరి చూపించే సిరోజుకి వాతాన్ని గమనిస్తాను ఇంకొక పది నిమిషాలలో డెఫినెట్ అనియా అంటే ఇప్పటి వారం చూపించిన పోయిన పోయినసారి వారం బిగినింగ్ లో చూపించినాను ఏం స్ట్రాంగ్ నెంబర్స్ లో దాని ఇంటర్ప్రిటేషన్ డెఫినెట్ అనియా అంటే మర్మలను విశదీకరించే లేక మనములను విశదీకరించేవాడు రహస్యం వంద వాటిని బయటికి తీసుకొచ్చేవాడు అని కూడా వాక్యం అది జేమ్స్ రాంగ్స్టరీలో కాన్ఫిడెన్స్ లో మర్మంలో బయటికి తీసుకొచ్చి చూపించేవాడు అని అర్థం కాబట్టి దేవుడు ఆ మర్మంలో జాగ్రత్తగా పెడుతాడు ఆయన మనము వాటిని వెతుకోవడం మన ఘనత కీర్తన గ్రంథం ఇరవై రామ్యతల గ్రంథమా కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం అనుకుంటారు ఇరవై మనం చూస్తాం మర్మామ్మలను పెట్టుట దేవునికి ఘనత వాటిని బయటికి తెచ్చుకునేట రాజులకు ఘనత కాబట్టి ఏ సేవకులే దేవుని సేవకులే రాజులు కాబట్టి ఈ లోకంలో వారే వీటిని బయటికి తీసుకొని రాగలరంట కాబట్టి నువ్వు వాటిని తీసుకొని రావాలా నువ్వు బయటకు రావాలా తీసుకొచ్చి మనుషులకు చూపించాలా అయితే డెఫినెట్ పనియా దానికి సంబంధించిన డెస్టినేషన్ మరోసారి నేను ఇంకొక డెఫినేషన్ ఏంటంటే ద ట్రెజరీ ఆఫ్ ద గ్లోరియస్ రెస్ట్ దీన్ని తెలుగులో ఏ రీతిగా చెప్తామంటే గ్లోరియస్ అంటే గ్లోరియస్ అంటే ఆయన మహిమ కదా ఆయన గ్లోరి అంటే మహిమ ఆయన మహిమలోనికి మనము ఆయన విసరంజనానికి ప్రవచించాలనేది వాక్యం జ్ఞాపకం చేయబడతాం మనం కాబట్టి ద ట్రెజరీ ఆఫ్ ద గ్లోరియస్ రెస్ట్ అంటే ఆయన మహిమలో ఉన్న భద్రపరచబడిన ఐశ్వర్యము అని అర్థం ఆయన మహిమలో భద్రపష్టమైన నిధి ట్రెజరీ అంటే నిధి అంటే సంపన్న జీవితం కాబట్టి ఆ నిధి ఆయన మహిమకి సాదశంగా ఉందని చెప్తున్న అందుకే పర్లోకంలో బంగారు వీధులని పాట ఉంటారు వజ్రాలు రకరకాల రత్నాలు రాళ్ల విలువ గల గురించి పోలుస్తూ ఆ వీధుల గురించి పర్లోక అవి నిజంగానే ఉన్నాయి అవి మనం ఆత్మీయమైనది కాదు నిజమే అది భూలోకంలో ఉన్నాయంటే ఆ లోకంలో కూడా ఉండాలి ఎందుకంటే ఆ విశ్వాసం సంబంధించిన డెఫినేషన్ ఇచ్చినప్పుడు హిందూ రాష్ట్ర పౌలు పదకొండవ అధ్యాయంలో విశ్వాసం నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం అంటాడు అంటే నిజ నిజ నిరీక్షింపబడే వాటి యొక్క నిజ అంటే మనం దేని గురించి నిరీక్షణ చేస్తున్న పలుకం మన దాని స్వరూపం ఈ రూపం ఈ లోకంలో పడుతుంది స్వరూపం ఇమేజ్ అన్నట్టు అది ఈ లోకంలో గోల్డ్ ఉందంటే ఖచ్చితంగా అక్కడ గోల్డ్ ఉన్నట్టే ఈ లోకంలో పడుతుందంటే అక్కడ కూడా జీవనాది ఉన్నట్టే కదా ఈ లోకంలో చెట్లు పుట్టలు పాడే సృష్టి కాబట్టి పట్లోకం అనేది ఎక్కడుంది ఈ మధ్యనే ఉన్నట్లే కదా ఇవన్నీ ఈమెజెస్ మరి మన మెమరీస్తుంది కాబట్టి ట్రెషర్ అనేది ఏంటంటే ఆయన యొక్క మహిమ అది మనకి విశ్రాంతి ఇస్తుందంట తర్వాత డెఫినేషన్స్ చూస్తున్నాం డీటెయిల్ మీద జెఫినట్ పనిహ అంటే వన్ హు కేర్స్ ఐదర్ ఫర్ ద వీక్ ఆర్ పువర్ ఇప్పుడు చూడండి ఎంతమంది జఫనట్ పనిహాలు ఉన్నారు మన వన్ హూ కేర్స్ ఐదర్ ఫర్ ద వీక్ ఆర్ ఫర్ దువర్ పేదవాళ్లను బలహీనలను పట్టించుకునేవాడే జఫనెట్ పనిహా ఈ రూపకంగా ఎవరు చెప్పే పనిహా కనిపించదు సేవలు అందుకు వాళ్ళకి ఇవి బయలుపరచబడలేదు అందుకు ఈ మర్మాలు వాళ్ళు చూడలేకపోయినారు కొంతకాలంతో ఇంకొక డెఫినేషన్ జన అంటే హీ హూ ఫైట్ టు గెట్ లైఫ్ ఫార్ దోస్ హూ డస్ నాట్ హ్యాబ్ ఇట్ ఇతరులకు జీవాన్ని కల్పించేవాడు పోరాడేవాడు పోరాడి జీవితాన్ని ఇక్కడిన కొరకు జీవాన్ని తెచ్చేవాడు చూడండి చాలా ఆశ్చర్యంగా అంటే రాజు కదా రాజు తన ప్రజల కొరకు తన ఫైటింగ్ వేసి వారి కొరకు వారి ప్రాణం పోనంతగా ఫైట్ చేసి వారి ప్రాణాలను కాపాడేవాడు జఫ్నట్ పనిహా అంటే ఎక్కడైనా చెప్తుంది మనకు చెప్పాలి ఉండాలంటే నువ్వు మీ ప్రజల కొరకు కష్టపడగలగల ఫైట్ చేయగలగా దుష్టశక్తి తను ఫైట్ చేయగలగలవా లోకస్లో తను ఫైట్ చేయగలవాళ్ళ లోక నాతో అంద తన సంబంధాలతో నువ్వు ఫైట్ చేయగలవాళ్ళ కాన్వర్జేషన్ కొడుకు గొప్ప జనం కొడుకు డెఫినెట్ పనిహా అంటే అతను అందుకు అతనికి ఇవి భయపరచమంటే మనమే ఫైట్ టు గెట్ లైఫ్ ఫర్ దోస్ హూ డి నాట్ హ్యావ్ ఇట్ డెఫినెట్ పనహ అంటే సమ్వన్ ఫైట్ బై గోయింగ్ టు దార్ యుద్ధానికి పోయి కొట్లాడేవాడంటెఫినెట్ పనహ అంటే డెఫినెట్ పనిహా అంటే సంబడి హూ స్టాప్ ద ఎనివీ ఫ్రం ఎంటరింగ్ ద సిటీ పట్టణంలోనికి శత్రువుని రాణియకుండా అడ్డగించేవాడంటెట్ పనిహాన్ని మీనింగ్ అండి చివరిగా బలహీనులని ఆదరించేవాడు తాపాడేవాడు జస్ పదేహ మనమంతా బలహీనులనే కేసు అంటే బలవంతులం కాబట్టి ఏసు ప్రభు జ్ పనహేసు బిడ్డవైన నువ్వు నేను మనం జఫనర్ పనిసాల మనమే ఇప్పుడు పేదవాళ్ళని ఆదరించాల అందుకే యుకాసు వార్తలు మనం చూస్తాం నాలుగో అద్యంలో దేవుని యొక్క ఆత్మ నా మీద ఉంది అని వేసి ప్రభు ఆ యొక్క పుస్తకాన్ని చదువుతున్నాడు ప్రభు యొక్క ఆత్మ అభిషేకం నా మీద ఉంది అంటారు ఎందుకు బీజలకు సువార్త ప్రకటించడం కొరకు డెఫినెట్ పని అది సేపు పని అది బీజలకు సువార్త ప్రకటిస్తే వాళ్ళు ఏమైతే వాళ్ళ ట్రెజర్స్ వచ్చేస్తాయి స్పిరిచువల్ ట్రెజర్స్ అంటే వాటిని వాటి ప్రతిబింబం ఫిజికల్ ట్రెజర్స్ ఈ లోకంలో కూడా వస్తాయి నూరు రేట్లు వస్తాయి అవన్నీ పరలోకంలో కూడా స్వాతంత్రం ఉంటుంది స్వతంత్రించుకుంటారు వాళ్ళు స్వాలోకాన్ని కాబట్టి మీకు ఇటువంటి మర్మాలు అర్థం కావాలంటే బైబిల్లోని ఈ విషయాలు మీకు అర్థం కావాలంటే జెఫినట్ పనె అనే అభిషేకం మీకు అవసరం ట్రెజరీ ఆఫ్ ద గ్లోరియస్ గెస్ట్ అంటే అదొక స్థలం అది ఆత్మీయ స్థలం ఏ శుక్రం అనేది ఒక నామం అంటాం కానీ మనకు తెలిసి అది ఒక ఆరాధన స్థలం దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలం ఏది అంటే ఏ శుక్రం ఆ నామము మనకి ఇచ్చేసి వెళ్ళిపోయినైనా పరలోకం లేదు ఇప్పుడు ఆ ఆ నామం మనకిచ్చి వెళ్ళిపోయాడు మనుషులకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అక్కడ వాక్యం చూపిస్తాయి కాబట్టి ఇప్పుడు ఆ నామము మనం వాడుకుంటున్నాం ఆ నామంలో మనం ఉన్నాం కాబట్టి కాబట్టి ఇప్పుడు ఆ ట్రెజరీ ఆఫ్ ద గ్లోరియస్ రెస్ట్ అనేది ఒక స్థలం అయితే ఆ స్థలాన్ని నువ్వు ఏ రీతిగా సంపాదించగలవు ఆ స్థలంలో నువ్వు ఎట్లా అడుగు కాబట్టి దీన్ని ఎట్లా మనం పొందుకోవాలా ఆ స్థలానికి పోయి ఎట్లా వాటిని పొందుకోవాలా ఈ డ్రీమ్స్ కి సంబంధించి మనం మాట్లాడుతున్న కథలకు ఎంత బలంగా నువ్వు దానికట్టు లాగా పడతావో అనేది నీ తీర్మానం మీద ఆర్పడి ఉంటుంది లేదా నేను ఉన్న కాడికి తా ఉంటా అంటే అది కాదు నీ కళను ఎప్పుడు నెరవేర్చుకోలేదు దురదృష్టం ఏంటంటే ఈరోజు ఇటువంటి బోధ లేకపోవడం హైలీ క్వాలిఫైడ్ మాస్టర్స్ పిహెచ్డిస్ థియాలజీలో ఏమేమో కోర్సు తీసుకుంటారు కానీ వాళ్ళు మనల్ అందరినీ సైట్ ట్రాక్ పట్టించు ఇంతకాలం ఒక వ్యక్తి పేరు తీసుకోం మనం సైట్ ట్రాక్ పట్టించి ఏం చేశారంటే వాళ్ళు ఫిజికల్ ప్రాబ్లమ్స్ ని ఫిజికల్ సొల్యూషన్స్ అనే అలవాటు చేశారు మనకి అందుకే మనకి ఏమైనా సమస్య వచ్చే డాక్టర్ దగ్గర వాళ్ళు ఏ సమస్య వచ్చిందో మనుషులు తగ్గం స్పిరిచువల్ సొల్యూషన్స్ అసలేనే అనే సెల్స్ కూడా మనకి వాళ్ళెక్కున్నాం మనకి ఇంతకాలం కాబట్టి జెఫినెట్ పనిహా అన్న వంటి అభిషేకం మీకు ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క ఈ యొక్క కళ్ళను విషదీకరించే వాళ్ళు మీకు గిఫ్ట్ దేవుడికి ఇస్తారనేది నేను వ్యక్తం తర్వాత ఏసేపు ఆయన ఆశ్చర్యకరమైన ఆ యొక్క పనులకు సంబంధించిన బాగా అర్థం చేసుకుని విషదీకరించేవాళ్ళు తన భార్య అసలట్ కదా అంటే హ్యాండి వర్క్ అంటాం మనం హ్యాండ్ హ్యాండ్ క్రాఫ్ట్ నెట్ అనే దేవతకి సమర్పించబడ్డ స్త్రీ అంటే నెట్ అంటే క్రాఫ్టింగ్ హ్యాండ్ క్రాఫ్ట్ తయారు చేసేది క్రాఫ్ట్ అంటాం దాన్ని కాబట్టి దాన్ని ఏమంటారు చేతి పనులు అంటారు చేతి పనులు అంటే అంటే వాటింది ఆ బుట్టలు నేత వాటింది హ్యాండ్ క్రాఫ్టింగ్ అంటారు కాబట్టి సూపర్ న్యాచురల్ ఇలాంటి యోర్సేపు యూర్సేప్ జరిగిన యొక్క సూపర్ న్యాచురల్ గిఫ్ట్ ని అసల అనే తన భార్య ద్వారా ఆ హ్యాండ్ క్రాఫ్టింగ్ జరగాల అంటే ఏంటంటే నీకు కలిగిన ఆ యొక్క సూపర్ న్యాచురల్ గిఫ్ట్స్ ని ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలంటే అసలట్ లాంటి భార్య నీకు ఉండాలా ఇది కొంచెం కష్టకాలంగా ఉంటుందని ట్రై చేసిన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి చాలా టఫ్ టాపిక్ ఎందుకంటే నీకు తెలుసాను నిజంగా అసలు అసనత్ని పెళ్లి చేసుకుంటామని లేకపోతే పెళ్లి చేసుకుంటామని ఎందుకు భారభరతల మధ్యలో ఎంతో డిస్టర్బెన్సెస్ వస్తాయి ముఖ్యంగా దేవుని బిడ్డల మధ్యలో ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఇంజనీర్ కావచ్చు కానీ నీ భార్య ఫర్ ఎగ్జాంపుల్ నీ భార్య సంపూర్ణంగా సమర్పించుకొని ఒక పాస్టర్ కి భార్య కావాల్సింది అన్ఫార్చునేట్లీ నీకైంది అనుకోండి నీ పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఎక్కడ కూడా సాధారణంగా వివాహానికి సంబంధించిన విషయాలు ఎంగేజ్మెంట్ పోయినప్పుడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ తో ప్రేయర్ ఇటువంటి వాటిని మనం చెప్పాం కదా ఎవరు నేను చాలా అటెండ్ అయినా వాటిని నాకు తెలుసు పాస్టర్ నేను బాగా చెప్తారు ఇసాకు రెబతనకు సంబంధించిన వాక్యలు చెప్తారు ఎలియాజర్ ఏ రీతిగా ఇసాకు రెబెత కలిపిండో అద్దెపిస్తా ఉంటారు చూపించేదానికి సంబంధించిన ఆత్మీయ సత్యాన్ని జ్ఞాపం చేస్తారు ఏంటంటే అబ్రహాము తండ్రికి సాదృశ్యము ఇసాకు కుమారునికి సాదృశ్యము రెబక సంఘానికి సాదృశ్యము ఎలియాదర్ పరిశురాత్మక సాదృష్టం అని చెప్తా ఉంటారు వినడానికి బాగుంటుంది అక్కడ అవుట్పుట్ ఏముండదు థియరీ లాగానే ఉంటుంది కానీ అవుట్పుట్ ఏమి ఉంటుంది కానీ ఇది తీసుకుంటే జోసేపు అసమతుల విషయం గురించి మనం ధ్యానించినప్పుడు అది కూడా అరే విధంగా కదా ఎలియాగర్ ఏం చేసిండో ఫ్ అదే చేసిండు ఇక్కడ తేడా ఏంటంటే ఫరో అన్యుడు తెలియగారు ఆభరం వివరించిన వాడు దానికి మనం వినం ఎలియాగర్ గురించి చెప్పాడు ప్రాబ్లం ఏం జరుగుతుంది అంటే మనకి ఎందుకు ఫ్యామిలీస్ వల్ల డిఫికల్టీస్ వస్తూ ఉంటాయి భార్య భారతల మధ్యలో సమస్యలు ఎందుకు ముఖ్యంగా బిలీవర్స్ మధ్యలో అంటే రాంగ్ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల కానీ నేను మీకు చాలా కాలం కింద ఎంతమంది ఉందో నేను నెహమ్యాకు సంబంధించిన వాక్యాలు చెప్తే నేను చెప్పిన నెహం యా విషయంలో నెహమ్యా హెజరా సంబంధించిన విషయాలు గణిస్తప్పుడు ఎజరా మేమాలొచ్చారు మందిరము మొత్తం కూలిపోయింది ఇటకలన్నీ రాలిపోయినాయి అవన్నీ మరమ్మతు చేయడానికి అన్నిటి క్లీన్ చేస్తున్నారు మందిరాన్ని ఇంకొక దిక్కు కుంభ వర్షం పడుతుంది ఆ మందిరాన్ని మొత్తం క్లీన్ చేస్తున్నారు వర్షంలో దాన్ని తడుచుకుంటేనే అప్పుడు గ్రంథపు చుట్ట దొరికింది అప్పుడు ఎజ్రా దాన్ని తీసి తగుతా ఉన్నాడు ఎన్నో సంవత్సరాల అది ఆ కూలిపోయిన మంజరపు రాళ్ల కింద పడిపోయింది కానీ అవన్నీ క్లీన్ చేసి ఆ పుస్తకాన్ని తీసి ఎదురా చదువుతుంటే అక్కడ ఈశ్వాల ఏడుస్తున్నారు వాళ్ళ స్త్రీలు పిల్లలు అందరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఈయన గలుతున్న వాక్యం ఏంటంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు ఈశ్వాల పని దేవు అక్కడ గలుతున్న వాక్యమే అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు అది ఇది దేవునికి విరుద్ధం కానీ వాళ్ళు పిల్లలు వేసుకున్నారు పిల్లలు కూడా అన్నారు అంటే ఇప్పుడు ఆ స్త్రీలు అందరు ఏడుస్తారు ఎందుకంటే ఈ వాక్యం తిన్నాక మా భర్తలు మమ్మల్ని విడిచిపెడితే మేము ఎక్కడ పోవాలా అక్కడ నుంచి వచ్చి నా బబులో నుంచి మళ్ళీ అక్కడికి పోవాలనా కురేశ్వర్ అని ఏడుస్తా ఉన్నారు పోవాలి ఇంతమంది పిల్లల్ని పెట్టుకుని వర్షంలో అని ఏడుస్తా ఉన్నారు అప్పుడు నేనే చెప్తున్నా ఎవ్వరు విడిచిపెట్టడానికి వీల నేనేది ఏంటంటే సపోజ్ మీ భార్య మీకు అసలట్ లాంటిది కాకపోవచ్చు అదేదో బై మిస్టేక్స్ వెళ్ళి చేసుకున్నావు అంటే జబ తల్లిదండ్రులు బలవంతం చేసినరో లేక నువ్వే లవ్ మ్యారేజ్ చేసుకున్నావు తెలుసు ఉండొచ్చు ఏదో రూపకం వెళ్ళి బట్ మీకు అసలట్ కానప్పుడు నీకు అన్ని డిఫికల్టీసే మీకున్న ఆ యొక్క పర్లోకపు దర్శనము లేకపోతే పర్లోకపు ఆ మహిమ గిఫ్ట్ రూపకంగా నీకున్నది దాన్ని నువ్వు వాడుకోలేకపోతున్నావు సంకున్నమైన జీవితం అనుభవించలేకపోతున్నాను ఎందుకంటే నీకు అసలత లేదు నీ పక్కన కానీ నిహమ్యా విషయంలో నేను అదే తీపించిన నిహమ్యా ఏమని మాట్లాడుతానంటే మీరు ఎవ్వరు విడిచిపెట్టాన అవసరం లేదు మీ భార్య పిల్లల్ని అది అది ముందు ఉండాల్సింది నీకు ఆ బుద్ధి నీకు ఆ బుద్ధి లేదు ఇప్పుడు అంతే కాబట్టి విడిచిపెట్టాలి వీళ్ళే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ భార్య ఆయన అసలైత కాకపోవచ్చు పండుగ అసలైతగా మార్చుకోవాలా అప్గ్రేడింగ్ చేసుకోవాలా ఆయన అది నీ బాధ్యత నువ్వు అసలక్తిగా నీ భార్యను మార్చుకోకపోతే మటుకు ఎట్టి నీకు ప్రోగ్రెస్ ఉండదు నీ అది ప్రిన్సిపల్ గాడ్స్ గురించి చూపించండి ఒక వాక్యం పేదలు మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వర్షాన్ని చూపించేసి నేను వాక్యాన్ని ముగిస్తే వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నువ్వేమో ఒక ఇంజనీర్ జాబ్ చేస్తున్నావు కానీ నీ యాక్చువల్ గా ఎవరికొక పాత్ర భార్య కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఏదో రూపకంగా జబర్దస్తి జరిగో పేరెంట్స్ వచ్చిన వాళ్ళను ఎవరో కూడా బలవంతం చేస్తో ఆయన నీ కంటగట్టేయం నువ్వు పాస్వర్డ్ కాలేదు కదా నువ్వు ఇంజనీర్ కానీ ఆయన ఆయన పిలిపర్డ్ భార్య కావాలండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు ఇంజనీర్ అయినా కానీ ఆయన బేసిక్ పిలుపు పాస్వర్డ్ భార్య కాదు కాబట్టి నువ్వు ఆటోమేటిక్ గా పాస్వర్ అవుతుంది అది అసలట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది మనం అసలట్ హ్యాండ్ వర్క్ కాబట్టి ఆయన పని ముట్టుగా తయారు చేసి పడేస్తుంది నేను అట్లా కానీ మీ దగ్గర ఏమైంది సూపర్ ఫైన్షన్ నువ్వు ఒక ఇంజనీర్గా అంటే నువ్వు ప్రొఫెసర్ గా అంటే కానీ నేను పాసర్ గా మార్పిస్తుంది మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ మ్యారేజ్ సరే మ్యారేజ్ అయినాక ఏం చేస్తాం కానీ మ్యారేజ్ కాకపోతే పోతే మటుకు చాలా జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించి డిస్కస్ చేసుకోవాలి ఆయన ఆ స్త్రీ పిలిపోయింది తన సేపు తన భవిష్యత్తు ప్లాన్స్ ఏంటి అవన్నీ ప్లాన్ చేసుకోవాలి తను ఎవరు చేస్తాలో ఎవరు డిస్కస్ చేయడగలరా చూడండి ప్రతి మొదటి పత్రిక మూడవ జయమో అటువలే స్త్రీలారా మీ పురుషులకు లోబడి చూడండి ఆ సూపర్ న్యాచురల్ కి హ్యాండ్ క్రాఫ్ట్ ఒబిడియా గురించి సూపర్ న్యాచురల్ గిఫ్ట్స్ హ్యాండ్ క్రాఫ్ట్ పక్కన బయటి వస్తాయి అన్నట్టు అంటే దాని అర్థం ఏంటంటే నీకున్న ఆ యొక్క ఆత్మీయ వరము ఆత్మవరాలు హ్యాండి నిజంగా అంటే హ్యాండీ వర్క్ అంటాం కదా హ్యాండి వర్క్ అంటే పనిముక్తి లాగా పని పనితనం లాగా ఆ స్త్రీ ద్వారా బయటకు ఇద్దరు కలిసిపోయినప్పుడే జరుగుతాయి అన్ఫార్చునేట్లీ మనకి ఎవరు అక్కడ జరుగుతావు ఎందుకంటే మన భార్యలు మనకి ఆ రీతి ఉండకపోవచ్చు ఒకప్పుడున్నరేమో ఇప్పుడు లేరేమో బట్ మనం మనకు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలా ఎందుకు చూడండి కదా రెండవ వర్షం వారిలో ఎవరైనా అంటే భర్తల గురించి మాట్లాడతారు వారిలో ఎవరైనాను వాక్యములకు అభిబేయులైతే వారు భయంతో కూడిన మీ ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే వాక్యము లేకుండానే తమ భార్యల నడువడి వలన రాబట్టబడవచ్చును కాబట్టి ఫాస్టర్స్ వైఫ్ కావలసిన ఆయమే మీకు ఫాస్టర్ అయితే ఏం చేసుకుంటావు ఆయన కూడా కోపం ఉంటారు కొంతకాలం నీ గురించి నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నేను చేసుకున్నావు అవును ఇష్టం లేకుంటే మ్యారేజ్ అయినాక ఇష్టం లేదంటే అయిపోతుందా భర్తమైంది నువ్వు ఇదే అసలు నాకు నువ్వు ఫిట్టే కాదు నా బ్యాక్గ్రౌండ్ కి నువ్వు ఫిట్టే కాదు కానీ చేసుకున్నావు మిక్స్టేక్ అయిపోయిందంటవా అసలు అనడానికి కదా ఎందుకు యునైట్ దేవుడు దేవుడేమో ఫేట్ అనిచ్చింది మనకి జబర్దస్త్ ఏం లేదు కదా ఈమెజ్ చేసుకో ఈమెస్కో ఎప్పుడు చెప్పాడు ఎవరు చెప్పడు కలలో నేను ఈమెకు అప్పుడు ఏ రకంగా కలగాల అందుకే మాట్లాడుకోవాలి డిస్కస్ చేసుకోవాలా నీకు తెలియదు నాకు తెలిపేంది నేను ఇట్లా కావాలనుకుంటాను మీ సరగా అక్కడే డిసైడ్ చేసుకోవాలి కదా నా లైఫ్ డ్రీమ్స్ కి నా లైఫ్ చాయిసెస్ కి ఈ తను ఫిట్ గా కాదు అని అప్లై చేసుకోవాలి ఇవన్నీ లేట్ అవుతుంది కదా చాలా మంది ఈ విధంగానే జీవిస్తా నేను అనేది ఏంటంటే నుంచి నేర్చుకున్న ఉపమానం అది మనం అయినా కూడా మన ప్రభుకి ప్రతినిధులు మెహమ్మ లైఫ్ పర్ఫెక్ట్ మన లైఫ్ ప్రభులైఫ్లాగే ఉంటుంది ఎప్పుడైనా చర్య చేసుకోండి మెహామీ చెప్పినట్లు మనం మన భార్యలని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి ఇక్కడ భార్యలు భర్తలను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవటం వాక్యం మొదటి పేరు రక్షణ పత్రిక మూడు వాడికి రక్షణ లేకుండా వాడికి వాక్యం లేకుండా కూడా అని వాక్యం రెండవ అర్థంలో వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన అంటే వాళ్ళు రక్షణకు రావచ్చు కేవలం భార్య ద్వారా ఎందుకు అదే యూసేపు అసమతుల కలయిక నేను ఇక్కడికి వాక్యాన్ని ముగిస్తాను వచ్చే వారము సారీ రేపల మరి పని ఈ విషయాలు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను ప్రార్థన చేయడానికి పశుధన మీకు వాదనలు అయినా యువసేపు అసమతికి సంబంధించిన విషయాలు మరి పని మాట్లాడారు ప్రభా కలలో మీతో సంభాషించే ఆ గిఫ్ట్ మా తనుభించండి కళలో మేము ఆ యొక్క తను మళ్ళీ పాపం చేయకుండా దాన్ని ద్వేషించమని వాక్యం కలిగిస్తుంది అది మాకు చూపించండి చాలా ఎట్లా చేయాలని కళలో మాకు కంట్రోల్ ఉండాలి సెల్ఫ్ కంట్రోల్ మీరు మాకు అది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తొలం సెల్ఫ్ కంట్రోల్ కాన్షియస్ గా ఉన్నాడు ఆ కళలో మాట్లాడుతున్నాడు మీ బుద్ధి జ్ఞానంలో వివేకంలో అడిగేయండి ప్రభుగా మాకు వివేకం అనుగ్రహించండి బుద్ధి అనుగ్రహించండి ప్రభుగా బుద్ధి జ్ఞానం సర్వసంపద్య మీరు మమ్మల్ని జగన్ పని మార్చముందుకు వంద ఈ అభిషేకము బహు కొంతమందికి ఏమిటి ప్రవ్వ మాలో ప్రతి ఒక్కరి అభిషేకం పొందుకొని ముందుకోవాలని సహాయపడి మైవనందరూ ఏ శ్రీకృష్ణ ఒక్కొక్కరుగా ప్రార్థన చేస్తాము హలో సరే నేను ప్రార్థన చేస్తాను స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపన్న మహోన్నత దేవ నికేష్తో తొలి స్తోతలు అర్పించుకోవడం ఆయన గొప్ప దేవ వాకిందల ప్రభా మీరు మాతో మాట్లాడనాల ప్రభావ ఏ రీతిగా జీవించిందో ప్రభా ఏసే జీవితం ప్రభా ఆ రీతిగా ప్రభా మేము కూడా జీవించాల ప్రభా ఒక కళలు ఒక భావాన్ని ప్రభా కళలు మేము కనాల దాని భావం కూడా ప్రభా ఏసేపు ప్రభావ దాన్ని గ్రహించగలిగినాడు దాని ప్రకారం అమలుపరచుకోగలిగినాడు ప్రభావ ఆ కళ రూపంగానే ఒక రాజు ప్రభా ఏసేపు అధికారం ఇచ్చిన ప్రభావ ఆయన అది అమలుపరచమని ప్రభావ అది కేవలం మీ కలిగిన ప్రభావ ఈ సభలో అంటే ఆత్మీయమైన అనుభవానికి మేము పోవాలా ప్రభావ మీరే మాకు సహాయకులు నడిపించడానికి ప్రార్థిష్టమైన ఆయన ప్రతి దశలో ప్రభావ నైనా ఆ రీతిగా మేము ప్రయాసపడిలాగా మీరు సహాయపడమని ప్రార్థిష్టమైన మాకు ఇచ్చిన కళలు దర్శనాలు ప్రభావ అది మా జీవితంలో నెరవేర్చేంత వరకు ప్రభావ మేము వాటి కోసం ప్రయాసపడాలా వాటిని మేము నేర్చుకోవాలి ప్రభావ వాటిని ప్రభావ చూడగలగల ప్రభావ భవిష్యత్తులో ఏ రీతిగా మా సేవ ఆరంభం కాబట్టి మీరు చూడాల అలాంటి సమయం ప్రభా మేము సమయంలో మేము గడపాల ఆయన మీరే మాకు సహాయకం నడిపించుకోమని ప్రార్థిస్తాం ఆయన గ్రహించే శక్తిని బుద్ధిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి సలవు ఆయన ఈశ్వ్రభ ఐశ్వర్యం అడగలేదు ఏం అడగలేదు కేవలం ప్రభావ మీకు ప్రజలకు న్యాయం తీర్చాలని ఆ ప్రజలను ఎట్లా పాలించాలని ఒక వివేకముల జ్ఞానం అడిగిన ప్రభా ఆయన ఈ సయానికి వర్ణాల ప్రభావ ఈ లోకంలో మేము ఎట్లా జీవించాలా ఏ రీతిగా ప్రభావ మీ బిడ్డలు మీ కొరకు సిద్ధపరచాలా ఆయన ఈ ఈ యొక్క విధానాల ఈ ఆత్మీయ విధానాల ఏ రీతిగా ప్రభావాల మధ్య మేము తీసుకొని పోవాలా వాటి ప్రకారంగా అయినా మాకు ప్రాదిష్టమైన గొప్ప విధావ తీర్పుని న్యాయం గుర్చి ప్రభావే తనని మేము ప్రకటించాలా ప్రభావ మనుషులకు నైనా ఏ రీతిగా ఉండబోతుంది తీర్పు అనేది విషయం ప్రభావ ప్రతి ఒక్క వాక్యం మీరు విశీదీకరించి గొప్ప జన సమర్థ మీ ప్రజలకు మీ బిడ్డలకు మేము ప్రకటించాలా ప్రభావ అందుకోసం ఏ ప్రభావ ఇంతకాలం వరకు మేము మమ్మల్ని నిలబెట్టుకున్నా ప్రభాయన ఈసు ప్రభావంతో భయంకరమైన పరిస్థితి ఉంటుందిగా మీ కృపల ద్వారా మాకు ఇంతకాలం మాకు కాపాడారు మీ కృప వెంబడి కృపరించినారు దాన్ని బట్టి నీకు అన్నాలిసే ఆయన మా పిలుపు మా ఎయిర్పోర్ట్ నుండి నృత్యం చేసుకోవాలా ఆ కళ నృత్యం చేసుకోవాలా ప్రభావ ఓ ప్రభావ తను మీరే మాకు సహాయకు నడిపించాలి ఓ ప్రభావ భార్య భర్తల సంభాషణ విషయంలో కూడా ప్రభావ మేము జాగ్రత్తగా మేము జీవించాలా వాక్యం చెబుతున్న ప్రభావ రేదరక్షన్ పత్రికలో ప్రభావ ప్రతి దాంట్లో మేము బ్యాలెన్స్గా ప్రభావ ఆయన అనుకూలంగా ఇదైతే చూపిస్తూ ప్రభావాక్య ప్రకారంగా ప్రభావ ప్రతి దశలో అంగీకారంగా జీవించాలా మా భార్య మా భార్యను కూడా ప్రభావ మా తల్లి సంపూర్ణతలు మేము ఆయన మీ వాక్యంతో మేము నడిపించలాగిన ఒకవేళ భక్తుల ఆ రీతికి లేకుండా భార్యలు నడిపించలాగన అలాంటి అనుభవం ప్రతి ఒక్క బిడకి ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థిస్తాను నేను ఎందుకంటే ప్రభు కుటుంబం ఎంతో గొప్పది ప్రభావ ఆయన మీరు ఆ రీతి చేసిన ఎందుకంటే కుటుంబం మీరు ఏర్పరచుకున్న పెద్ద సంస్థ నైనా నీకు అన్నాలిసా అక్కడికి వెళ్ళి ప్రభా సేవకులు వస్తారు ప్రభా నైనా ఆ రీతిగా ప్రభావ ప్రతి దశలో మేము వాటిని చేసుకోవాలని సహాయపడాలి ప్రభావ అయినా ఇసుకు ప్రభా సైడ్ నుంచి మేము పోకున్న ప్రభావ ప్రతి ఆత్మీయమైన విషయాలు ఎన్నో విషయాలు మాకు చూపిస్తున్నారు ప్రభావ ప్రతి ఒక్కటి ప్రభావ వాటి మా జీతంలో అమలు పరుచుకోవాలి వాటి ప్రకారం మేము జీవించాలా ప్రభావ నీకు వాటి అలాంటి సేవా జీతంలో నడిపించడానికి ఆదిష్టమైన మీరు అక్కడ బహు తొలగి ఉంది ప్రభావైవ ఇసయ ఈ చివరి కాంచులు మేము ఉంటుంది ఆయన వీటి అన్నిటిని మేము నేర్చుకుని ప్రవా జపన్స్ పని అయ్యేలాగా ప్రభా నాకని ఆగి దేశం అంతా అతను తిరిగి ప్రభావ మేము కూడా అనేక ప్రాంతాలకు వెళ్లాల ప్రభావ మీతో రక్షణ సందేశాలు ప్రకటించాలా భయం కరువు రాబోతుంది ముందు రోజుల్లో ఎంతో భయంకరమైన ప్రభావ కరువునైనా ఎస్ఐ అన ఆత్మీయ కరువు ప్రభా అది అన్నపానంలోకి ఇచ్చిన కరువు కాదు ప్రభావామోస గ్రంథాన్ని చుపించినారని విషయం ప్రభా అది ఒక విధంగా అది ఆత్మలో మీరు మా చూపిస్తున్నారు ప్రవా ఆ రోజుల్లో ఉండే ప్రవా శరీరం కాదు కానీ అది ఆత్మలో అది ఏ రీతిగా సంపూర్ణమై వాటి మేము అర్థం చేసుకోగలుగుతున్నాం ప్రభా పాతవి గతించిన సమస్తం క్రొత్త అయినప్పుడు ప్రతిదీ ఆత్మీయంగానే మాకు చూపిస్తున్నారు ప్రభావ దాన్ని బట్టి మీకు వన్నాయ్యా ఇక స్పిరిచువల్ సిగ్నేచర్స్ ప్రభావ ఇటు అన్నింటిని ప్రభావం జాగ్రత్తగా మేము పరిశీలించే ప్రభా మా జీతాలు అవలంబించుకోవాలా మా కళలు ప్రభావ వాటిని సంపూర్ణం చేసుకోవాలా ధాన్యాలు చేసుకున్నాం ఏసేపు చేసుకున్నారు ప్రభావా పౌలు చేసుకున్నారు ప్రభావ ఎంతో మంది ప్రభావ తగినట్టు జీవించారు వాటి భావమును ప్రకటించినారు ఓ ప్రభావ వంతులు వాళ్ళు ఉన్నారు ఈసయ్య నీకు వన్నాలు ప్రభావ కూడా ఆ రీతిలో మీరు జీవించి ముందుకోవాలని సహాయపడండి అయినా ఈస ప్రభు మీ కృపలు మమ్మల్ని భద్రపరచుకుని నూతన అభిషేకం మాకు అనుగ్రహించండి వివేకము ప్రతి ఆత్మను ప్రభావించలాగని వివేచిన ప్రార్థిస్తానైనా గొప్ప దేవ మీరే మాకు సాయించండి నైనానికి వంద ప్రభావ ప్రతి దిన ప్రభావ అభిషేకాన్ని మేము పొందుకోవాలా ప్రార్థనలో మీరు ఎక్కువ సమయం గడపాలి మీకు కనిపెట్టాలా ప్రభావ ఆయన ప్రయాసపడి మేము ముందుకోవాలని సహాయపడమని ప్రార్థిస్తాం నా దేవ ఐక్యమైన విచారాలతో మేము కొట్టుకోకుండా మీరు సహాయపడండి ఆయన ఏం రూపాలను చేసుకున్నా గానీ ప్రభావ మీ సమయం గడపాల ప్రభావ ఆయన మీరే మాకు సాయ ప్రతి అడ్డంకులను కొట్టివే ప్రేదించుకునే ప్రభావ ముందు కూడా ఆయన సాయపడమని ప్రార్థిష్టం రూపకల తండ్రి నీకే అన్నారు వాకిందరూ మాట్లాడేందుకని నీకు గొప్ప దేవా నీకే స్థుతులు సోతాలు అర్పించుకోవడం అయినా ప్రభావ దేవా వైరస్ బాధితులు కూడా మీరు తాకని ప్రభావ స్వస్థపచ్చని ప్రభావ ప్రతి బిడకులు మంచి ఆరి కనుగరించమని ప్రార్థిష్టమైన దశలో ప్రభావ ఉంటుండగా ప్రభావైనా జ్ఞాపకం చేసుకుని కనికరించి చూపించి ప్రభు మనకు అవకాశం బిడెలు స్వస్థపచ్చండి ఒక ప్రభు మీరు దర్శించి మీరు మాట్లాడడం తర్వాత రక్షణ బాగా ఒక బిడ్డలు నడిపించడం ప్రావిష్టం అయినా వాళ్ళ కుటుంబాలు కూడా మీరు మరి బహు విస్తారంగా ప్రభావ విజృంభిస్తున్న ప్రభు అనేక దేశాల ప్రభావ అయినా ఇస్తు ప్రభావ అనేక దేశాలను కడుతుంది ప్రభావ అది పోయిందని ఎంతోమంది అది భయంకరంగా మళ్ళా అది అది తిరుగుతుంది ప్రభావం అయినా ఎస్ ప్రభు కాలంటే దశలో మేము మేము మీకు జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా కళలో ప్రభావ అది మేము నిశ్చయం చేసుకున్న సహాయపడమని ప్రావిష్టం ప్రతి దశలో ప్రభావ ఓ ప్రవణ మేము మీతో సంభాషించాలా ప్రభావ కళల రూపకంగా సంభాషించాలా ప్రభావ కళల రూపకంగా మీతో మాట్లాడాలా వాక్య రూపకంగా ప్రవణతని మేము ముఖాముఖిగా మేము చూడాలా ప్రభు ఓ ప్రభా ప్రతి దిన ముఖర్శనం ప్రవణం దర్శించాలా ప్రవణం చూడాల ప్రభావ అయినా అలాంటి ఆత్మీయమైన స్వేచ్ఛ లెవెల్కి మమ్మల్ని ఎరిగింపజేయమంటే ఆదిష్టమైన ఆ దేవ నా ప్రభానికి గొప్ప దేవ రాణి బిడ్డలు మీరు నడిపించడానికి ఆదిష్టమైన వాక్యాన్ని అర్థం చేసుకోవాలని సహాయపడండి పరిశుద్ధులకు తల్లికి మీ జీర్ణం చేసుకోవాలా ప్రభావ ఓ ప్రభు ఇన్ని పోటీ ప్రభావం మా జీవితంలో అవలంబించుకుని ప్రాక్టీస్ చేయాలా ప్రభావ అప్పుడే ఆత్మీయమైన విధానాలను మేము పోగలం ప్రభావ నేనే మాకు సాయపడమని ప్రార్థం అయినా ఆయన ప్రతి కుటుంబాలను దీవించండి ఇక అందులో ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేసిన ప్రభావ కుటుంబాల బ్రదర్స్ అందరినీ కుటుంబాలను దీవించి ఆశ్రవదించారు ప్రభావ నూతనంగా మీరు అభిషేకించిన శైలి బలంగా వాడుకోని ప్రభావ యూసే ఇట్లా ఫారెన్ ట్రిప్ కొరకు ఇంకొక దేశంలో ప్రవర్తన సేవ చేయబోతుంది అది అది చూడగలిగిన తండ్రి చూడగలిగిన ప్రభావం ఆయన మేము కూడా ప్రణాళిక మా పట్ల ఉంది ప్రభా అది ఏందో మీరు తెలుసుకోవాల ప్రభావ ప్రార్ధానపూర్వకంగా మీరు మాకు అది బయలుపరచని ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క కాల ఒక దర్శనం ఉంది ప్రభావా అది ఈ రోజు మేము తిరిగి మేము జ్ఞాపం చేసుకోవాలి అది మేము దాని తలనొట్టు మేము జీవించాలి మాకు బయలుపరచమని ప్రార్థిష్టం సేవ ఎట్లా ఆరంభం కాబోతుంది ప్రభావ నైనా ఇస్తే ప్రభావ ఏ రీతిగా ప్రాబ్లం అయినా భవిష్యత్తులో ఎట్లా ఏ రీతిగా మీ కొరికి జీవించాలో ప్రభావ సేవలో ప్రభావ అవన్నీ మీరు మాకు బయలుపరచమని పార్థిష్టమైన వాటిని నిత్యం చేసుకోవాలో ప్రయాసపడాలా మీరే సహాయపడమని పార్ధిష్టమైన మీ దినవంత ప్రభావ కృపను మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్ ప్రతి పని వాటి ఓ ప్రభుత్వం విడుదలైనా జాబ్స్ లో వెళ్తున్నా ప్రభావ తోలు రాకపోకలు మీ తోడుని మీ రూపంలో భద్రపరచుకోవడం ప్రార్థిస్తాయినా ఆర్థిక వ్యవస్థ ప్రభావ మరియు భయంకరంగా పతనం అయిపోయిన తర్వాత తిరిగి రెస్టర్ చేయమని ప్రార్థిస్తమైన ఉద్యోగం లేకుండా ఉద్యోగం రైట్ చేయంత మీ మైండ్ లో తీర్చండి ప్రతి సంఘం సర్వసత్యం లేక రావాల ప్రభా ఆ పెద్ద బోధ నుంచి వాళ్ళంతా విడుదల పొందాలా ఏది మాన్యమైంది ఏది అన్యమైంది ఏది ఓ ప్రవా ఏది ప్రభావం అమోఘమైందో ప్రభా ఏది ప్రభావ ప్రయోజనమైన ప్రభా వాటి అన్నిటిని పొందుకోలేగానే సహాయపడమని ప్రా అలాంటి వివేచన మాకు అనుగ్రహించడం అని ప్రావిష్టం ఈ లోపల ఎంత పొందుకుని ఎంత సాధించుకున్నా కానీ ప్రవ్వ అది వ్యర్థమే ప్రవ్వా నైనా ఇస్తూ ప్రవ్వా మా కొరకు ఎన్నో విషయాలు అది రమ్యమైంది ప్రవ్వా ఎంతో లో అది మార్మం గోలే వాటిని ఎత్తి తెచ్చుకోవాలా ప్రభావ్ పని అంటే నన్ను అర్థమయ్యే ప్రవ్వా రహస్య స్థలంలో ఉన్న వాటిని బయటకి తీసుకొచ్చుకున్న వాడని పార్టీ చెప్తుంది ప్రభావ చూపించిన ఆత్మీయ సత్యాలు మా జీతం మేము మార్చుకోవాలి ఆ నడిపించి ఈ నామరలో ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి విజయబేదర్ మనోజ్ బదర్ అండి చేస్తున్నారు పరిశుద్ధుడమ్మ సరే సర్వాధికారి సర్వ కృపానిధి దేవ దేశాలు చెల్లించుకున్నాం జీవనలు తండ్రి ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ దినమును మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభావ ఇతయా తల్లి ప్రభా గడిచిన కాలం అంతే మమ్మల్ని కాపాడి భద్రపరిచి తండ్రి మీరు ఎక్కడ చాటున తల్లి ప్రభా మాకు స్థలం ఇచ్చి తండ్రి ప్రభా ఎంతో ప్రేమను కృపనిచ్చి తండ్రి మమ్మల్ని ఈ స్థితిలో ఈ స్థానంలో మీకు వందనాలు శ్రద్ధలు ప్రభావ మేము ఏమైతే ఉన్నామో అది కేవలం నీ కృప అని మేము తెలుసుకుని ఉన్నాం ప్రభా ఒకప్పుడు నీచమైన బ్రతకు పాపకు బ్రతకు తండ్రి ప్రభ నాయన లోకరీతి గాను లోకస్తులతో సమానం తండ్రి ప్రభావ వారి కంటే హీనమైన దశలు బ్రతికిన వారం ప్రభా అటువంటి జీవితం జీవించిన వాడను నా మీద కృప చూపించినారు ప్రేమ చూపించి తండ్రి ప్రభా మీ సిల్వను మీ రక్తమును నాకు గుర్తు చేసి తండ్రి ఆశ్చర్యమైన వెలుగులో నన్ను నిలబెట్టినారు ప్రభా మీ కృతజ్ఞుడిగా జీవించాలి తండ్రి ప్రభాయ్ ఆయా తండ్రి ప్రభా ప్రచురం చేసే గుంపుల్లో యాదొక సమూహంలో నేను ఉండాలి ప్రభా నాకు సహాయం చేయండి ప్రభా ఆయన ఏ స్థితిని బట్టి నేను సంతోషించు తండ్రి దాని నేను సమాధానం కలిగి జీవించేవానిగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా నీ యొక్క బిడ్డలతో కలిసి ఆయన రోజులు వందనాలి ప్రభా ఆయన నేను ఎంతగానో తగ్గవలసి ఉన్నది ప్రభావి సహాయం చేయమని వేడుకొని చూస్తున్నాం తండ్రి నాయన సహాయం చేయమని వేడుకొని తండ్రి ప్రభాయన జీవితం మాకు దయచేయండి ప్రభా కళలు వాటి భావాలను మేము గ్రహించి తండ్రి ప్రభా ఫ్యూచర్ ని ముందుగానే కనుగొని వారంలో ఉండటానికి సహాయం చేయమని కళల ద్వారా మీరు మాట్లాడుతారని మా దే కాలమునకం చేసినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ వందలు తండ్రి గొప్పదేవ ఆశ్చర్యమైన వాక్యాలతో మమ్మల్ని ప్రతిరోజు స్పందిస్తున్నందుకు మీకు వందన నేనా లేఖనములు చదివి లేదా విని నేనా విడిచిపెట్టేవారంగా కాక లేఖనానుసారంగా జీవించి బ్రతికి నాయన చివరి వరకు నాయన ఊపిరి ఉన్నంత వరకు ఆ విధంగా జీవించేవారంగా ప్రయాణించేయండి తండ్రి ప్రభావ ఈరోజు అయితే ఎంతో సంతృప్తిని సమాధానములు ఇస్తున్నదో మీకు వందనాల ప్రభావం సూత్రాలు ప్రభావం చేయగల తండ్రి ముఖ్యంగా అవుట్ అక్కడ జరగవలసిన కార్యాలు అద్భుతాలు ఆయన వాటిని జ్ఞాపకం చేసుకోమని విడుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి అక్కడ ఎవరికి రక్షణ నిమిత్తమై ఈ గుంపును పంపిస్తున్నారో తెలియదు తండ్రి అక్కడ కార్యాలను జరిగించండి ప్రభా ఇక్కడ భక్తి మంది నాయన పొందేవారుగా వారు ఉండటా సహాయం చేయండి రక్షించబడే వారిగా ఉందిట సహాయం చేయండి ఇక్కడ బిడ్డలు నాయన ఒక స్తంభాలుగా వెళ్లి అక్కడ అగ్నిని వెలదల్లి రావాలి ప్రభా అటువంటి తండ్రి ప్రభా ప్రేరణను దయచేయండి ప్రభా కొగా వెళ్ళి క్యాంప్ గా వెళ్ళి మేము ఒకే వరంగా ఉండకూడదు ప్రభా సహాయం చేయండి మాకు ఇంత జ్ఞానం దయచేయండి మా కాళ్లకు బలమును దయచేయండి మా నోటిని మేము నోటిగా బూరగా వాడుకోమని వేడుకొని సహాయం చేయండి ప్రభా తి గొప్ప కార్యాలను చేయండి ప్రభా అదే మరిగా అయినా కోవిడ్ బాధితులను కూలీలను రైతులను అయినా మీ చేతులకు అప్పజెప్తుంటున్నాం ప్రభా సహాయం చేయండి తండ్రి ఇమ్యూనిటీ పవర్ ని దయచేయండి రెండు ఫలము దయచేయండి రక్షణ మహస్థులు దయచేయండి ఆయన జాస్వాన్ని బట్టి మీ చేతులు అప్పజెప్తుంటున్నాం మా బిడ్డకి సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన మంచి ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో సమాధానం దయచేయండి మిమ్మల్ని అంటేని జ్ఞాపకం చేసుకుంటున్నాం సంపూర్ణ స్వస్థత దయచేయండి సామాన్య వాళ్ళ బట్టి ప్రార్థిస్తున్నాం సంపూర్ణ స్వచ్ఛత సంపూర్ణ ఆరోగ్యం దయచే తన కుటుంబాలకు ఇంకా గొప్ప బలమును ధైర్యం దయచేస్తున్నాను బిడ్డను మీ చేతిలో తప్పల్ వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్నా ఈ యొక్క ఆధ్యాత్మిక తల్లి ప్రభ ఆ యొక్క వాక్యాలు వింటున్న ప్రతి బిడ్డలకు రక్షణ మార్మన సమర్పణ జీవితం దయచే తేడుకుంటున్నాం తోడుగా నీడగా ఉండి బలపరచండి తగ్గించుకుంటూ మిమ్మల్ని ఆ రక్షకుడు మా ప్రభు మీ ప్రియ కుమారుడు ఆయన సుప్రసిద్ధ నామం ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం ఆత్మీయ అత్త మా పిల్లల బయలుపరచారు దాన్ని బట్టి మీకు అందరి జాగ్రత్తగా జీవించాలని మీరు మర్చి తీర్చమని ప్రార్థిస్తున్నాం అవున తర్వాత మా యొక్క భార్యల విషయాలు నెగిటివ్గా జీవించాలి మీరు మంది ఆత్మీ వాళ్ళు ఏ విషయంలో వారి గురించి అవున తర్వాత వారిని ఏ మార్చుకోవడానికి మీరే మర్చి తీర్చమని ప్రార్థిస్తున్నాం అని క్షమించకుండా మాకు అనుగ్రహించండి ప్రేమించకుండా మాకు అనుగ్రించండి మీరు మా తను మాట్లాడారు పేద రాష్ట్రం మిగతా పత్రికలే తండ్రి అవును ప్రభా వాక్యం లేకుండా కూడా వారు మార్పు పొందవచ్చు రక్షణ పొందవచ్చు మీరు చూపిస్తాడు అక్కడ వాక్యం కేవలము ఆ యొక్క తన జీవన విధానాన్ని బట్టి ప్రభా తన భర్త మార్పు దించడానికి ఇద్దరు ఒకటే శరీరం కాబట్టి అంతవరకు గొప్ప సత్యాన్ని మీరు ఎంతగానో దాచిపెట్టారు ప్రభా ఈ వాక్యం ఎంతమంది తింటారు నాకు కానీ అవును ప్రభా ఇది ఎవరికి తరగ వాళ్ళకి మీరు చేస్తారు ప్రభా ఒక నోరున్నాయి తర్వాత భార్య భర్తలు ఒకరినొకరు ధృవీకరించుకొని జీవిస్తున్న కుటుంబాలు ఉన్నాయి తర్వాత వారి పక్క కనికీ మాట్లాడితే మీకు ఊరితో మహా విజయం ఇస్తుంది తర్వాత ప్రపంచం ప్రెసిడెంట్ అయింది మనుషులు ఇంత మహాబు అర్థమవుతున్న తర్వాత త్వరలో నుంచి మా అక్కడ బాగా మనుషులు మీరు ఏర్పరుచుకున్న రాజుని ధృవీకరించి అది అనుగుణంగా ఉన్న రాజని ఎన్నుకున్నారు మోస్తకరమైన పరిపాలన ఎన్నుకున్నారు కాబతం అంతా పాఠశాల మీరు మాకు దృష్టి పంపిస్తున్నారు సౌను ప్రభావంగా ముందే జాగ్రత్తగా పరిశీలించాలనే చేపడండి ఇప్పుడు ఈ యొక్క భయంకరమైన శ్రమాలు స్టార్ట్ అవుతుండగా మేము ఎట్లా జీవించాలా ఏ రీతిగా మేము ఇతర అనుభూతంగా ఉండాలా ముఖ్యంగా అతని వేళల్లో చిక్కబడ్డ వారికి ఎట్లా ఉపశమనం కల్పించాలి మీరే మాకు మార్గం చూపించమని సాధిస్తారు జాగ్రత్తగా పరిశీలించి పరిశుభ్రంగా ఒక వ్యక్తి దుష్ట శక్తులన్నీ విజృంభించిన ప్రభావం ఆయన డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా అన్ని చిత్ర శక్తులు కలుసుకునే ప్రభావం అతన్ని ఓడగట్టడానికి ఆ దేశాన్ని కబ్జా నుంచి పోయి ఆ దురాత్మలు ఆ దేశాన్ని క్యాప్చర్ చేసుకునే రోజు జీవిత సమాప్తు పరిస్థితి జీవితం అక్కడ ప్రభుత్వం బలవంతుల గ్రహించగలుగుతాం అంటే కేవలం మీ యొక్క పరిశుభాత్మ అభిషేకం అనేది మీ యొక్క కృపించగలుగుతున్నాం కాబట్టి మేము ఆల్రెడీగా ప్రార్థించగలుగుతున్నాం ఇదే అసలు మాకు ప్రార్థన చేయడమే రాను కేవలం మీ యొక్క ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించినారు మరణ కాండం బహు మీ స్కరిస్తుంది ప్రభావ మిలియన్స్ లో పోతుంద్రెడీ మిలియన్స్ అయిపోయింది ప్రభావం మార్చి ఇరవై రెండో తారీఖు మాకు మాట్లాడినప్పుడు మీరు ప్రార్థన చేయకపోతే మీ మిలియన్స్ ఎగ్జాక్ట్లీ మిలియన్ దాట ఇంకొక మిలియన్ డాక్టర్ దాని భయం మామూలు వెంటాడుతుంది నేను క్షమించమంటారు కనికరించమంట మందులు అనుకున్నమని బాధ్యపెడుతున్నారు వ్యాక్సిన్ కనుక్కున్న మధ్య పెడుతున్నారు అవి ఏవి పనిచేయమని మీరు ముందుగానే మాటలు మాట్లాడినారు ఆ వాక్యం నెరవేరింది మా కాలంలో అన్ని ఫెయిల్ అయినాయి మందులు అన్ని వ్యాక్సిన్ ఫెయిల్ అయినాయి ప్రో మిమ్మల్ని విడిచిపెట్టే మనుషులు ఎక్కడ పరిగెత్తులు అవుతుంది మృతాన్ని మరణంతో నిబంధన తీసుకుంటారు అందుకు మరణించారు అందరు మేము జీవంతో నిబంధన తీసుకున్నాం మీతో పాటించిన మీద అనిపించేవైతే అనిప్రమా శరీర జీతం నుంచి ఆత్మ జీవితం నడిపించాను ఏదో సాధించి ఎవరి నుంచి ఆ సైతం ఆలోచిస్తారు కానీ చెప్పాలని ఆశ్రం లేని వాళ్ళకి లేవలు ఇటువంటి ఆర్మీయ శక్త గ్రహించి సేవకులు కొనసాగించింది తయారు చేయండి ఇది నమ్మకం చేతి నడిపించి ప్రతి పనిలో విజయం అనుగ్రహించి సమయం కింద తీసుకుంటారు నమ్మకం ఎంతండి ప్రేంకులకి పాదాలు కొందనాలు స్తోత్రులు చెల్లించుకుంటున్నాను దేవ అధికారంలో తండ్రి మీ కాస్ట్గా తీసుకొచ్చినందుకు ఏమి కొందన్నాడు నాకు కూడా మీరు అనుకూలించినటువంటి పొరపాలకి ఏమి కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా నమ్మకం ఎంతండి మరొకసారి నమ్మకం ఎంతేవా యొక్క జీవితాన్ని మా జీవితం గమనంలో తీసుకొచ్చినప్పుడు కొనున్నాడు ఆయన ఫలించే ద్రాక్షలుగా ఉన్నాడు మా జీవితాల్లో కలగలేనటువంటి స్థితి తండ్రి మా జీవితంలో ఫలాలను గుర్తించలేనటువంటి స్థితి నమ్మకమైన దేవ ప్రే తండ్రి ఇలా ఆయన తన జీవితాన్ని ఏ విధంగా ఆత్మీయంగా ఆత్మీయ అనుభవాల ద్వారా నమ్మకమైన తండ్రి తన యొక్క స్వప్నాల ద్వారా దర్శనాల ద్వారా ఏ విధంగా తన యొక్క గమ్యాన్ని తెలుసుకుంటూ వెళ్ళాడు ఆ విధమైన కృపను విధమైన గ్రహింపును దేవ జ్ఞానము అలంకరించుకొని ప్రార్థిస్తున్నావు తండ్రి రంగులకి రాజ్యా మహిళలకి తండ్రి అయ్యా ఈ పాదాలు స్తోత్రాలు చేసిన ప్రతిబడితే కొందరు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా నమ్మకం ఏంటంటే వెంగుల శృద్ధిస్తున్నాం గనపరుస్తున్నాం మహంపరుస్తున్నాం తండ్రి రాజులకు రాజు ప్రభుత్వ ప్రభు తండ్రి సర్వాధికారులైన దేవుడు తండ్రి నమ్మ నమ్మకం ఎంత తండ్రి రాజ్యం మహాంతములు అయింది తండ్రి ఇక నమ్మకం ఏంటంటే భూమి ఆకాశం సమస్తంలో తండ్రి మీ దశంలో ఉన్నవి తండ్రి నమ్మకమైన ఆకాశం ఆకాశాలను విశాలని నిర్పాటు చేసినారు తండ్రి ఇకలతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మానవుడిచ్చిన జ్ఞానం కాక చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రేజాయి యొక్క సమయంలో ప్రస్తుతిస్తున్నాం మా జీవితంలో రాజుగా ప్రభువుగా కోటగా దీర్ఘంగా ప్రకారం కలిగినటువంటి కోటవా గ్రహంగా మీరున్నందుకే నీకున్నా చెల్లించుకుంటున్నారు తండ్రి ఆశ్రయర్గంగా లక్ష కలుగుతా తండ్రి ప్రభువుగా అయ్యా తండ్రిగా మా జీవితాలున్నందుకే తండ్రి దేవ నమ్మకం యొక్క తెగుల మధ్యలో తండ్రి మమ్మల్ని పోషిస్తే తండ్రి కుటుంబాన్ని తండ్రి తండ్రి దేవ ప్రేములని తండ్రి నమ్మల్ని వైపు చేస్తున్నాం తండ్రి నటించిన అనేక లక్షల మంది కంటే ఏ మాత్రమే తోమే ఇంకా కానీ కేవలం మేము ఉచితమైన కృపంతే అనేక ఆచరించుకుంటున్నాం తండ్రి ప్రేంగుల కన్నా సాన్ని వైపు చేస్తున్నాం పాదాలు తండ్రి అది ఆ తగిన నమ్ముద్రీ తగిన ప్రేమికుల గిని ఎవరు తండ్రి అయ్యా జాయి చేసుకోండి అయ్యా కృపను అనుకరించండి ఇలా సాయం చేయండి ప్రార్థిస్తున్నావు తండ్రి దేవా వ్యాధి మా అక్కడ గడిగల్లో ఉన్న వారిని బట్టి చేయండి కృపణ అనుకరించండి తండ్రి ప్రేమ అడిగిన రాజా మీ అతను అంటే అడిగిపోతే ఆ రాత్రి బట్టి నీ ప్రేమను బట్టి అయ్యా ఎవరు నిశించుకోవటం మీకు ఇష్టం ప్రతి దేవ ఆకృతులను గ్రహించండి హృదయాన్ని సంధించండి దేవ వారి యొక్క ఆత్మలు వారి హృదయాన్ని మీద పట్టుకోవడం ఆకృతులు అనుగ్రహించండి సాయం చేయండి నమ్మకమైన ఈ యొక్క తండ్రి ఈ యొక్క వ్యాధిని బట్టి అయ్యా లాక్డౌన్ బట్టి ఏంటంటే కోల్పోయినటువంటి ఆర్థిక వ్యవస్థను బట్టి అయ్యా ఏంటంటే ప్రయోజనం రాజా జీవనోపాధిని కోల్పోయిన ప్రజలు అరియా చిన్న చిన్న కార్య రైతులు దేవ నమ్మకం ఏంటంటే ప్రేమ దేవా వ్యవసాయ కార్మికులని పట్టుకుంటున్నాము మారుమూల గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న కడుపేద ప్రజల్ని అరియా నమ్మకం ఏంటంటే ముర్కువాడల్లో ఉన్నటువంటి కడుపేద ప్రజల్ని అనాథలో దిక్కులే అయ్యా నమ్మకం ఏంటంటే స్త్రీలు తిరుపతి పిల్లలు విక్లాంగులు అయ్యా దీర్ఘకాలికలతో బాధింపబడుతున్న వారిని అయ్యా నమ్మకం ఏంటంటే రంగుడికి రాజా నిరాశ నివారా అయ్యా నమ్మకం ఏంటంటే రంగి ఆధారం లేక తండ్రి శ్రమలో హింసలో బంధకాలలో ఉన్న వారిని మీ పాటుకుంటున్నా దేవ అయ్యా వారి జీవన స్థితిని బట్టి వారిని కరుణించండి తండ్రి అయ్యా మీరు మాత్రమే కృపణం చేయండి తండ్రి కృపణి అయినా గ్రహించండి ప్రార్థిస్తున్నా దేవ ప్రా నువ్వు వైపు చూస్తున్నా కానీ చెయ్యండి దేవ అంతైనా నమ్మకం దేవుడు అంతైనా ప్రేమ తండ్రి అయ్యా నువ్వు వైపు చూస్తున్నా దేవ అయ్యాన్ని పాదాలు పెట్టుకుంటున్నా తండ్రి పోషణ పోషణ ఆధారణ వింటున్నారు తండ్రి కప్పులను గ్రహించి అయ్యా చెట్లు జీవితాలని తండ్రి నాశనం అయ్యా నమ్మకం అయిన తండ్రి దేవ నరకం వైపు నడుపుకుంటా అయ్యా వారిని బట్టి వేచిస్తుంది గసాచి ఈ సమయంలో దేవాని పాదాలు పట్టుకుంటున్నాం నీ కృపను కోరుకుంటున్నాను తండ్రి పట్టుగా కనుక దేవ అయ్యా నమ్మకం ఎంత చేసుకోండి కృప్రహించండి ప్రార్థన విలమని అయ్యా మీ ప్రాసనం చాటానికి కృపణ అనుగ్రహించండి దేవ ప్రాంతమంది అయితే మీకు బిడ్డల తండ్రి అయ్యా నమ్మకం ఎంత అంటే విశ్వాస కుటుంబాలు విశ్వాసులు సంఘాలు తండ్రి కఠినమైన ప్రాంతాల్లో కఠినమైన ప్రజలు అంతే కఠినమైన ప్రభుత్వాలు కింద తండ్రి అయ్యా నిందన నింసం చరణం దేవా నమ్మకమైన దేవ ప్రయోగం తండ్రి పైగా దేవాహ సాక్షిత నిలబడి ఉండగా వారిని బట్టి మీ పాదాలు పట్టుకుంటున్నాం అనుగ్రహించండి సాయం చేయండి దేవా అయ్యా మీ యొక్క మీరే విడుదల అనుగ్రహించండి మీరే వారి యొక్క ప్రార్థిస్తున్నాను అని పాదాలు పట్టుకుంటున్నాను దేవ నమ్మకం ఎంత మాధ్యమాలతో నన్ను వాక్యం సత్యవాక్యంగా ఉండటం గాను అనేకుండా మీ అయ్యా నమ్మకం ఎంత ఆత్మ ప్రపంచానికి అయ్యా శత్రు సాధారణ కార్యక్రమం అంతే కూర్చు ప్రాధి తండ్రి సంఘాలు సంఘ సభ్యుడి తండ్రి అయ్యా అంత దినాల్లో దేవ నమ్మకం ఏంటంటే పాటు కొరక పాదాలు పట్టుకుంటుండ చేయండి తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే అయ్యా అనే పాదాలు పట్టుకుంటున్నాం కోరుకుంటున్నాను తండ్రి ఎవరి జీవితాలను సతానం తండ్రి అనేక రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి శోధన ద్వారా తండ్రి వారిని అయ్యా ఆశల వైపును ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తుండగా అయ్యా వారి జీవితాలను బట్టి మీ పాశాలు పట్టుకుంటున్నాం తండ్రి అయ్యా మీ రక్తం అయ్యా మీ యొక్క కార్యం అయ్యా మీ యొక్క ఆశ్చర్య కార్యం తండ్రి వారి జీవితాలకుండా నిమిత్తం అయ్యా ఆత్మను మీ పాశ్యాలు చేసుకుని కృపణను కలిసండి సమంలోనే పాదాలు కొట్టుకుంటున్నాను దేవ అని పుట్టును కోరుకుంటున్నాను తండ్రి సాయం చేయండి తండ్రి అంత మొంది ఏడో తండ్రి ఇంత అయినా దేవ అధికారం సంస్థలు సమాజాలు అధికారం కింద తెలుస్తుంది అయ్యాపకం చేసుకోండి తండ్రి క్రమార్ మంచి పొందటానికి అయ్యా వారు అయ్యో వారి కుటుంబాల్లో కార్యాలు జరిగించండి తండ్రి అయ్యా దేశాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి అనేక కోట్ల మంది ప్రజలు ఇంకను అనేక సెలవు కార్యము అయ్యా సెలవులో మీరు చెప్పిన ప్రేమను ఆ విడుదలలో గ్రహించలేక ఉండగా అయ్యా నమ్మకం తండ్రి కోతలు స్థారంగా ఉండగా పని వారి కొరకే విభాగాలు పట్టుకుంటున్నాం సువార్థికులను అయ్యా ప్రసారకులను దేవత బోధకులను పులాభను కొరకు నమస్కారం ఇంకా ఆశ్చర్యించుకుంటాం అయ్యా మా ప్రార్థనలు వింటాం అయ్యా మాకు ఇంకా ఎంత పరిస్థితి వచ్చినట్లయితే జవాబులకైనా ఎవ చేస్తూ వచ్చిన ఆశ్చర్య కార్యాలకేమో వ్యక్తిగత జీవితాల్లో కుటుంబాలలో మీరు అనుపరిస్తూ వచ్చినటువంటి నమ్మకత్వానికి కొందని ఆచరించుకుంటున్నాయి తండ్రి అయ్యా నమ్మకం ఏం తండ్రి జాషువారిలో ముగ్గురు కొను కోరుకుంటున్నా చాపకం చేసుకోండి తండ్రి ఆ విడిని ఆశ్చర్య పెట్టుకుంటున్నాను ఎవ కుటుంబాన్ని ్ఞాపకం చేసుకోమని అయ్యాయి ఇంతలో ప్రార్థన కరిగి ఉన్నారు కోరినారు తండ్రి వారిని బట్టి మీరు పాదాలు పట్టుకుంటూ ఇంతవరకు మీరు అనుక్రీస్తున్నాయి కొందనాలు చెల్లించుకుంటూ జనవంతీ పాదాలు కొందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మీ చేతులకి అప్పగించుకుంటూ వేసే క్రీస్తు వారి మరి మీరు కొంచెం నామండి విషయండి తన జ్ఞానం వచ్చి నూతన క్రిబోదాలు నడిపించండి నా దీవానికి శ్రోతం చేస్తాం మన లాన్లైన్ పేరు మాట్లాడి ప్రతి వాక్యం మా చేయండి హరలి అమ్మ మెదడు బస్తిగా ఉండాలి మీరు కారించండి ఆ వాక్యం సహాయండి నా దీవానికి శ్రోతం చేశాం మీరు ఈ శోధన కాలంలో ఎట్లా సిద్ధపాటు మీరే మాకు ఆలోచిత నమ్మ పిలిచామని అలలీయ సంఘాలు వ్యాప్తం చేసుకుని మెగజీ సేవకులైన అలలియ నాదివానికి సరస్వతం నడిపించని ఈ దేశంలో గొప్ప సేవ జరగాల అనేక ప్రభావ సంఘం ప్రభావ అందరితో సరస్వత్ రావాలా మీరే కార్యం చేయని నా ప్రభావ నిస్ వ్యాధి ప్రభావ అళలియ నాది మీరే స్వచ్ఛతచ్చి ప్రజల మీద కనికరించే ప్రార్థించుకున్నారు వాళ్ళతో మీరు మార్చుకోవాలి మీ దేవుడు వాళ్ళ ఆత్మండి వాళ్ళవి రక్షణ పొందాల కుటుంబం రక్షణ పొందాలా డాక్టర్లు అక్రమం తొలగించండి అనని కటాక్షింపు వాళ్ళవి మారాలా వాళ్ళవి రక్షణ ప్రభా దేవాని ప్రభా ఆ దేశంలో ప్రభా మన ఇష్టం చేయండి ప్రభా మీరే సహాయం చేయండి దేశ నాయకులు జ్ఞానం మంచి పదం వెళ్ళాలా మా దేశం రక్షణ కలగాల మీరే వల్లే చేసి సేవ ఇస్తారని జరిగించి ప్రాంతం ప్రాంతంలో సేవ జరిగించి స్థిరపరిచి నిలబట్టి నడిపించి చెప్పిన వాక్యం ప్రభావ జీతంలో ప్రభా అన్ని నడిపించి దాని ప్రకారం స్థిరపరిచి నడిపించామని సమీర్